సోదం విశ్వ ప్రభా పరశున దీవా ఇజ్రాయెల్ మా దీవా కృపామైన దీవా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నా దీవానికి రాణి బిడ్డలు నడిపించి కాల్చి వాక్యం ద్వారా మాట్లాడి నా దీవానికి సుతం కాకుండా మేము పాటించే వాళ్ళు ఉండాలా ఆ వాక్యం మా ఉదయంలో తనంలో భద్రపరిచి మీరే ఆ దీవును నడిపించి అని సైతాన్ని దయాల ఆటగాలు కాల్చిన్ సార్ సంపత్ బ్రదర్ ఒక పాట పాడతారా బ్రదర్ ఓకే బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరే పర్వాలేదు బ్రదర్ ఓకే ఓకే పరిస్థితురా బ్రదర్ మీరు పాట పాడతారా బ్రదర్ అన్నారు పాడుతున్నా పాట పాడండి మన కైసుమరణించే మన పాపములా కొరకే నిత్య జీవముని చుటకే తాత్యుండు శరీరుడాయ నిత్య జీవ ముని చుటకే తాత్యుండు శరీరుడా త్రూణిక పబడే విసార్జిం పాడను త్రూణిక పబడే దుకా క్రాంతై దుకాక్రాడా వ్యసనములా బెను దూకాక్రాడాయే వ్యసనములా భారించను మనకైయేసు మరణించే మన పాపములా కొరకై నిత్య జీవముని చుట్టకే సాత్యుండు శరీరుడాయే నిత్య జీవముని చుటకే సాత్యుండు శరీరుడాయే మన వ్యసనములా వహించన్ మన దూకములా భరించన్ మన వ్యసనములా వహించన్ మన దూకములా బారించండి మనమిన్నిక చేయకయ్యే మనమిన్నిక చేయకయే మన ముఖముల ద్రీపితిమీ మనమిన్నిక చేయకయే మన ముఖముల ద్రీపితిమీ మన కైయే మరణించే మన పాపములా కొరకై నిత్య జీవముని చుటకే సాత్యుండు శరీరుడాయే నిత్య జీవముని చుటకే సాత్యుండు శరీరుడాయే మన అతిక్రమముల కొరకు మన దోషములా కొరకు మన అతిక్రమముల కొరకు మన దోషములా కొరకు మన నాదుడు శిక్షణుందే మన నాదుడు శిక్షణుందే మనకు స్వస్తత కలిగే మన నాదుడు శిక్షనుందే మనకు స్వస్తత కలిగే మనకైయసు మరణించే మన పాపములా కొరకై నిత్య జీవము నీ చుటకే సాత్యుండు శరీరుడాయ నిత్య జీవ ముని చుటకే సాత్యుండు శరీరుడాయ గోరులవలి పీతి పరు గిడిమి మనదారి గోర్లవలిపితి పరు గిడిమి అరుదించే కా పరియై అరుదించే కార్పించి ప్రాణమును అరుదించే కార్పించే ప్రాణమును మనకైయుమరణించే మన పాపములా కొరకై నిత్యజీవముని చుటకే సాత్యుండు శరీరుడాయ నిత్యజీవమునిచుటకే సాత్యుండు శరీరుడాయ దౌర్జన్యమునం దేను బాధిం పాబాడేను దౌర్జన్యమునం దేను పాడిను తన నోరు తెరువలదు తన నోరు తెరువలదు మన కై క్రయదన మీయన్ తన మన కైసుమరణి మరణింకే మన పాపములా కొరకై నిత్య జీవమునిచుటకే సాత్యుండు శరీరుడాయ నిత్య జీవము నీచుటకే సాత్యుండు శరీరుడాయే ఎదిరిం పేదేవరిం లేదే కపటము నోట ఎదిరిం పాలేదేవరిం లేదే కపటము నోట ఏ హోవా నలుగ గుటెన్ ఏ మహవ్యాదిని కలిగించన్ ఏ హో వానలుగగుటిన్ మహవ్యాదిని కలిగించన్ మనకైయేసుమరణించే మన పాపములా కొరకై నిత్య జీవముని చుటకే సాత్యుండు శరీరుడాయ నిత్య జీవము చుటకే సాత్యుండు శరీరుడాయి సిడిన్ సామాదిలో నుండేను సివాలో వ్రేలాడి మాదిలోనుండీ ఉండలేచిన్ సాజీ ఉండలేచిన్ స్తోత్రాము హాలుయా సా జీవుండేచిన్ స్తోత్రముహాలుయా మన కైయేసు మరణించే మన పాపములా కొరకే నిత్య జీవము నీ చుటకే సాత్యుండు శరీరుడాయే నిత్య జీవము నీ చుటకే సాత్యుండు శరీరుడాయే అలాగే థ్యాంక్ యొక్క అందరికీ నేర్పించండి మనం ప్రార్థంతో దేవుని వాక్యాన్ని పరిశుద్ధుడ తండ్రి ప్రేమ కనికరం కలిగిన దేవా కృప కలిగిన మా ప్రభావ సర్వశక్తివంతుడా సర్వాధికారి మహాగరుడా మహోన్నతుడా కృపాసక్తి సంపూర్ణ మీకు ఎంతగానో స్థుతులు స్తోత్రపులు చెల్లిస్తున్నాం ప్రభావ ఈ దినవంతైన తండ్రి నేను కృప కనికరములతో కూడా కాచి కాపాడారు తండ్రి ఏ గత మమ్మల్ని ఇంతవరకు కూడా ప్రభావ సజీవంగా ఉంచి ఈ రాత్రికాల సమయంలో ప్రభావ నీ సన్నిధిలో చేరి నేను స్థుతించుటకు నేను ఆరాధించుటకు అయినా స్వరం వింటకునైనా మీరు ఇచ్చిన గొప్ప సన్నిధికై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రినైనా మీకై కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభావ లేదు ఈ సమయంలో నేను వాక్యాన్ని ధ్యానించబోతుండగా మీరే మాకు ఉండండి నా తది మాతో మాట్లాడండి మన బలపరచండి ఏ రీతిగా ప్రభావాన్ని ఎందు ఉండాలనో ఏ రీతిగా ప్రభావాన్ని ఎందు నిల్చండి బావుగా ఫలించాలనో ప్రభావం మీరు మాకు తెలియజేయమని ప్రార్థిస్తున్నాం మా జీవితాన్ని ఫలభరితంగా మార్చమని ప్రార్థిస్తున్నాం మీకు మహిమకరంగా ప్రభా అధిక మహిమ వచ్చేదిగా ప్రభావ మా జీవితాలు మీరు మార్చండి మీ పరిచయంలో నేను మా వ్యక్తిగత జీవితంలో అన్ని విషయాల్లో తని మహిమపరచాల ప్రభా అటువంటి క్రితం మాకు దయచేయమని వాక్యం ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం వాక్యం చెప్పడం నన్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి మీ సిలువ చాటును మరుగుపరచండి మీ ఆత్మతో నింపండి నా తలంపులు నా ఆలోచన నా సంస్థ ప్రవర్తన మీ అధికారాన్ని ఒప్పుకుంటున్నంతండి నేను నా ఆలోచనల తలంప అన్నింటినీ మీకు లోపరుచుకుంటున్నాను ప్రభా మీరే నాలో ఉండి మాతో మాట్లాడమని మమ్మల్ందరినీ బలపరచమని మీరు మహిమనుందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి విడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ మన ప్రభువును రక్షపడిన యేసు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా వందనములు శుభములు తెలియజేస్తూ రోజు మనము యుహాన్సు వార్త అధ్యాయము మొదటి నుంచి ఎనిమిది వచనాల వరకు మనం ధ్యానించుకుంటాము ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే ఇక్కడ మనకు తెలి మనం అనేక చోట్ల ప్రకటించుకుంటాము ఎన్నోసార్లు ధ్యానించి ఉంటాము కాబట్టి మరొకసారి ఈ యొక్క వచనాలను మనం జ్ఞాపకం చేసుకునే వరంగా ఉంటాం ఇక్కడ మధ్య వ్యవహన్ స్వార్థ పదిహేను అధ్యాయము మొదటి నుంచి ఎనిమిది వచనాల వరకు ప్రభు మనం ఏ రీతిగా ఉంటే ఫలించగలుగుతాము అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు ఎందుకు ఆయన ఈ విషయాన్ని శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడంటే ఆయన మరి దినాలలో ఆయన ఎందుకైతే ఈ లోకానికి వచ్చిండో ఏ పర్పస్ మీద ఏ ఉద్దేశంతో అయితే ఈ లోకానికి వచ్చిండో ఆ ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చబోతున్నాడు ఆయన సిలువనెక్కబోతున్నాడు లోక పాపం అంతటినీ కూడా తన మీద వేసుకోబోతున్నాడు బహు భయంకరమైనటువంటి శ్రమల్ని అనుభవించబోతున్నాడు అంత మాత్రమే కాదు ఈ లోకాన్ని కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళబోతున్నాడు కాబట్టి ఆయన తను ఏర్పరచుకున్న శిష్యులకు ఆయన ముందుగానే ఆ యొక్క సిద్ధపాటును వారికి అనుగ్రహిస్తూ మీరు ఏ రీతిగా ఉంటే ఈ లోకంలో ఫలిస్తారు మీరు ఏ రీతిగా ఉంటే మీరు లోకంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అని చెప్పి చెప్తూ ఉన్నాడు సాధారణంగా చివరి దినాలు వచ్చినప్పుడు ఈ లోక ఈ లోకస్తులైతే వారి యొక్క చివరి దినాలు వచ్చినప్పుడు వన్నీ కూడా చక్కబెట్టుకుంటూ ఉంటారు తమ బిడ్డలు ఉంటే వాళ్ళందరికీ పీలిచి మాట్లాడుతుంటారు ఏ రీతిగా ఎదగాలనో వాళ్ళకి అవ్వాల్సిన గైడెన్స్ ఇస్తుంటారు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో మొత్తం ప్రాపర్టీస్ అన్ని తీసుకొచ్చి ఇచ్చి మీరు ఇలా ఉండండి ఇలా ఉండండి అలా చేయండి ఇలా చేయండి అని ఎవరికి కూడా సమయం తెలియదు ఒకవేళ సమయం తెలిస్తే ఇవన్నీ చేస్తూ ఉంటారు మన ప్రభువుకు సమయం తెలుసు ఆయన మీరు ఫలించాలంటే మీరు ఉన్నత స్థితికి ఎదగాలంటే మీరు గొప్ప పరిచర్య చేయాలంటే మీకు ఏముండాలో మీరు లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఈ లోకంలో వెళ్తున్నప్పుడు అది నా నామం నిమిత్తం మీరు వెళ్తున్నప్పుడు మీరు ఎలా ఉండాలో ప్రభు తెలియజేస్తున్నాడు మీరు విజయాన్ని పొందాలంటే మీరు విస్తరించాలంటే ఎలా ఉండాలో ప్రభు తెలియజేస్తున్నాడు అదే ఈ ఎనిమిది వచనాల్లో మనం చూస్తాం మొదటి వచనం అంటున్నాడు నేను నిజమైన ద్రాక్ష నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను ఆయన ప్రభు చెప్తున్నాడు నేను తండ్రి వ్యవసాయకుడు నేను నిజమైన ద్రాక్షవలిని నాలో ఫలింపని ప్రతి తీగను తీసివేస్తాడు ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి తీగలను ఆయన తీసివేస్తాడని చెప్తున్నాడు నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు నా ఎందు నిలిచి ఉండుడి మీ అందు నేను నిలిచి ఉందును తీగ ద్రాక్ష వల్లలో నిలిచి గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా ఎందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు ద్రాక్ష వల్లిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవరి ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరు ఏమీయో చేయలేరు ఎవడైనాను నా ఎందు నిలిచి ఉండిన ఎడలా వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును నా ఎందు మీరును మీ ఎందు నా మాటలును నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహింపరచబడును ఇందువలన మీరు నాకు శిష్యులగుతురు అని మన ప్రభు చెప్పాడు అంటే ఆయన లోకం నుంచి వెళ్ళిపోయే ముందు మీరు చాలా మంది ఆ పని ఈ పని ఈ బిజినెస్ చేయి ఆ బిజినెస్ చేయ అని రకరకాల సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు ఇక్కడ మన ప్రభు కూడా అటువంటి సలహాలు ఇస్తున్నాడు కానీ ఆయన ఇచ్చే సలహా ఎటువంటిదంటే మీరు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి ప్రయాసపడండి కష్టపడండి మిమ్మల్ని అటువంటి ఏమీ చెప్పట్లేదు ఆయన ఆయన ఏం చెప్తున్నాడంటే నా ఎందు నిలిచి ఉండండి నేను మీ ఎందు నిలిచి ఉంటాను మీరు చేయవలసిందల్లా ఏమీ లేదు మీరు ఫలించాలంటే నా ఎందు నిలిచి ఉండండి మా మీరు నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు రెండోసారి చెప్పాడు నా ఎందు మీరు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు మూడోసారి చెప్పాడు నా ఎందు మీరు నిలిచి ఉండే ఎడల మీ ఎందు నా మాటలు నిలిచి ఉండిన నేను మీ ఎందు నిలిచి ఉందినప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అది నేను మీకు అనుగ్రహిస్తానని చెప్పాడు మొట్టమొదటిసారేమో మీరు ఫలిస్తారు అని చెప్పాడు అప్పుడు ఆయన చెప్పిన కండిషన్ ఏంది మీరు నా ఎందు నిలిచి ఉండాలి రెండోసారి ఏం చెప్పాడు మీరు బహుగా ఫలిస్తారని చెప్పాడు అప్పుడు ఆయన కండిషన్ సేమే మీరు నా ఎందు నిలిచి ఉండండి మూడోసారి ఏం చెప్పాడు మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అది మీకు అనుగ్రహించబడను అన్నాడు ఈసారి పెట్టిన కండిషన్ కూడా అదే ప్రభు అయితే కోరుకుంటుంది ఒకటే ఆయన ఎందు నిలిచి ఉండాలి కానీ రిటర్న్ లో మనకి ఇచ్చేటప్పుడు మాత్రము ఆయన చెప్తున్నాడు మీరు ఫలిస్తారు రెండోసారి బహుగా ఫలిస్తారు మూడోసారి మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అది మీకు అనుగ్రహించబడను మీరు బహుగా ఫలించటం వలన మీ తండ్రి మహింపరచబడను అప్పుడు మీరు నాకు శిష్యులు అవుతారన్నాడు ప్రభుకి చాలా ఇష్టం ఆయన బిడ్డలు ఆయన ఆయన యొక్క బిడ్డలంతా కూడా ఫలించాలి ప్రతి ఒక్క బిడ్డ ఫలించాలి ఉన్నత స్థితికి వెళ్ళాలి అని చెప్పి ఆయనకి ఎంతో ఇష్టం ఆదికాండంలో మనం అది చూస్తాం ఆదికాండము పన్నెండు అధ్యాయం మీరే ఉండవచ్చినంలో అవ్వ ఆదములతో దేవుడు ఇదే చెప్తాడు దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్రంలో నిండి ఉండుడని సముద్ర జలములలో నిండి ఉండుడని పక్షులు భూమి మీద విస్తరించు కాకని వాటిని ఆశీర్వదించను మీరు ఫలించండి అభివృద్ధి పొందండి అని ఈ యొక్క సముద్ర జలాలకి వాటన్నిటికీ ప్రభు చెప్తున్నాడు అదే రీతిగా అవ్వాదంలో కూడా చెప్ మీరు ఫలించండి కష్టించండి ఫలించండి అభివృద్ధి పొందండి భూమిని లోవర్చుకోండి అని చెప్తాడు మొట్టమొదటి జనరేషన్ అయినటువంటి మొట్టమొదటి ఆ నరులైనటువంటి ఆ యొక్క దేవుడు చెప్పింది మీరు ఫలించండి అని చెప్పాడు ప్రభు వాళ్ళని ఫలించమని కోరుకున్నాడు వాళ్ళు ఫలించాలని దేవుడు కోరుకున్నాడు ఆ తర్వాత దేవుడు ఆశించిన రీతిగా సృష్టి ఫలపరికంగా మారలేదు ఆ తర్వాత దేవుడి భూమి మీద ఉన్న నరులందరినీ నరులందరినీ కూడా ఆయన జలప్రలయం తీసుకొచ్చి మొత్తాన్ని ముంచి వేసిన తర్వాత ఆయన ఏర్పరుచుకున్న వాళ్ళు నోవాహు కుటుంబం ఆ నోవాహు తర్వాత జలప్రలయం అంతా అయిపోయిన తర్వాత నోవాహుతో దేవుడు అంటున్నాడు ఆదికాండము తొమ్మిదో అధ్యాయము మొదటి వచనంలో ఆదికాండం తొమ్మిదో అధ్యాయం మొదటి వచనంలో మరియు దేవుడు నోవాహును అతన్ని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి సేమ్ ఏదైతే అవ్వదమ్ములతో చెప్పాడో అదే నేడు అదే ఆ నోవాహు కుటుంబానికి కూడా నోవాహుతో కూడా ప్రభువు చెప్తున్నాడు వాళ్ళని ఫలించమన్నాను అభివృద్ధి పొందమన్నాను భూమిని నిండించమని చెప్పాను కానీ వాళ్ళు నా మాట వినలేదు ఈరోజు మళ్ళీ తిరిగి చెప్తున్నాడు నోవాహుతో చెప్తున్నాడు నోవాహు నీవు మీరు ఫలించండి అభివృద్ధి పొందండి భూమిని నింపండి అని చెప్తున్నాడు అంటే నోవాహు నుంచి కోరుకుంది కూడా దేవుడు అదే మీరు ఫలించాలి అభివృద్ధి పొందాలి విస్తరించాలి భూమిని నింపడం అంటే అదే కదా విస్తరించడం మనం విస్తరించాలి మనం ఫలించాలి అభివృద్ధి పొందుకోవాలని నోవాతో చెప్పాడు తర్వాత అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు అబ్రహా కూడా సేమ్ అదే దేవుడు చెప్పాడు ఆయన ఫలించాలి అబ్రహాం ఏమన్నాడు అబ్రాహము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండేదని వాక్యం ఉంది ఆది కండం అధ్యాయము రెండవ వచనంలో ఆది కండం అధ్యాయం రెండవ వచనంలో అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను ఆయన తండ్రి దగ్గర నుంచి ఆయన పిలిచినప్పుడు ఒంటిగా వచ్చాడు ఆయన ఫలించడు అభివృద్ధి పొందాడు విస్తరించాడు ఆ తర్వాత ఇస్సాకుతో కూడా దేవుడు అదే మాట చెప్తాడు ఆదికాండం ఇరవై అధ్యాయం పన్నెండవ వచనంలో ఆదికాండం ఇరవై అధ్యాయం పన్నెండవ వచనంలో ఇస్సాకు ఆ దేశమందున వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను యహోవా అతని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అతడు ఇస్సాకేం చేశాడు నూరంతల ఫలం పొందుకున్నాడు ఆ సంవత్సరం దేవుడు అతన్ని ఆశీర్వదించాడు అతడు గొప్పవాడైపోయాడని చెప్తున్నాడు పేతుడితో కూడా దేవుడు పేతుడు కాదు యాకోబుతో కూడా దేవుడు అదే చెప్తాడు అది ఆది అధ్యాయం పది పదకొండు వచనాలలో ఆది కాండము అధ్యాయం పది పదకొండు వచనాలలో అప్పుడు దేవుడు అతని నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనపడదు నీ పేరు ఇస్రాయేల్ అని చెప్పి అతనికి ఇస్రాయిలు అని పేరు పెట్టెను మరియు దేవుడు నేను సర్వశక్తి దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము జనమును జనముల సమూహమును నీ కలుగును రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు యాకూబ్తో కూడా ఆయన అదే మాట చెప్తున్నాడు నీవు ఫలించి అభివృద్ధి పొందు జనము జనముల సమూహము నీవారణ వలన కలుగుతాయి రాజులు బుని గర్భవాసమున పుడతారు అని చెప్పి చెప్పాడు చూడండి దేవుడి యొక్క ప్రణాళిక ఆది నుంచి కూడా ఒకటే ఉంది ఆయన బిడ్డల్ని ఆయన దీవించే క్రమం ఆయన ఆశీర్వదించే క్రమం ఆయన ఆశించేది కూడా మనం ఫలించాలి మనం అభివృద్ధి పొందాలి మనం విస్తరించాలి అవ్వదములు కావచ్చు నోవాహు కావచ్చు అబ్రహాం కావచ్చు ఇస్సాఖ్ కావచ్చు యాకూబ్ కావచ్చు ఇళ్ళంతా కూడా దేవుడు చెప్పినట్లుగా ఫలించిన వారే ఆది కాండంలో వాళ్ళు తప్పిపోయినారు తర్వాత అబ్రాహం ఫలించిండు యాకబు ఈ ఇస్సాక్ ఫలించండు యాకబు ఫలించండు ప్రభు చెప్తున్నానంటే ప్రభు ఆయన బిడలు బహుగా ఫలించాలని కోరుకుంటాడు ప్రభు ఆయన బిడ్డలు విస్తరించాలని కోరుకుంటాడు అభివృద్ధి పొందాలి అని కోరుకుంటాడు అదే ప్రభు శిష్యులకు కూడా యోహాన్స్ వార్త అధ్యాయంలో చెబుతూ ఉన్నాడు అక్కడ ఆ సందర్భంలో అప్పుడు శిష్యులకు చెప్తూ ఉన్నాడు ఏమని మీరు ఫలించండి మీరు బహుగా ఫలించండి మీకు ఏది అడిగితే అది నేను ఇస్తాను అప్పుడు మీరు నాకు శిష్యులు అవుతారు అప్పుడు మీ తండ్రి మహింపరచబడతాడు అని చెప్పి ప్రభు వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి దానికి పెట్టిన కండిషన్ ఒకటే ప్రభు పెట్టింది ఆయన అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి ప్రయాసపడండి కష్టపడండి కళ చేయండి ఇలా చేయండి అని ఏమీ చెప్పలేదు ఆయన ఆయన చెప్పింది ఒక్కటే ఒక్క మాట నా ఎందు మీరు నిలిచి ఉండండి నా ఎందు మీరు నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు నా ఎందు మీరు నిలిచి ఉంటే మీరు బాగుగా ఫలిస్తారు నా ఎందు మీరు నిలిచి ఉంటే నా మాటలు మీ ఎందు నిలిచి ఉంటే మీకు ఏది అడిగితే నేను ఇస్తాను అని ప్రభు సెలవు ఆయన ఇంకో మాట చెప్పాడు ఏంటిది నేను మీ అందును నిలిచి ఉందును అని చెప్పాడు ఆయన నమ్మదగిన ప్రభు ఆయన మాటిస్తే ఎప్పుడు కూడా తప్పడు ఆకాశభూమ్ములు గతించిపోతాయి కానీ ఆయన మాట ఎప్పటికీ కూడా గతించదు ఆయన ఖచ్చితంగా మాట ఇచ్చాడంటే చేసి చేస్తాడు మన ప్రభు మన ప్రభులున్న గొప్పతనం అదే ఆయన ప్రభు ఏదన్నా మాట చెప్తే ఖచ్చిత ప్రభువు మన ఫస్ట్ నుంచి మనల్ నుంచి కూడా ఫలించాలనే ఆయన చెప్తున్నాడు నేను మీ అందు నిలిచి ఉంటాను అని సెలవిచ్చాడు అంటే ఆయన తప్పకుండా నిలిచి ఉండే దేవుడు ఆయన మాట తప్పడు ఆ కష్టభూములు గతించుకొని ఏమైనా జరగని ఆయన మాటిస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన వాగ్దానాలు ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆ మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా మనతో నిలిచి ఉంటాడు దానికి ముందు ఆయన ఒక కండిషన్ పెట్టాడు ఏంటిదంటే అది మీరు నా ఎందు నిలిచి ఉండండి నేను మీ ఎందును నిలిచి ఉందును మరి ఎట్లా మనం రుజువుపరచుకోగలం మనం ప్రభు ఎందు నిల్చున్నాము అని మనం ఫలించాలంటే మనం బాగుగా ఫలించాలంటే మనం అడిగిందల్లా పొందుకోవాలంటే తండ్రి మహిమపరచబడాలంటే మనం ప్రభువుకి శిష్యులంగా మారాలి అనంటే మరి మనం ఆయన ఎందు నిలిచి ఉండాలి మరి ఎలా మనం రుజువుపరచుకోగలం మనం ప్రభు ఎందు నిలుచున్నాము ప్రభు దగ్గర మనమున్నాము ప్రభు తగినట్లుగా మనం ఉన్నాము అని ఎట్లా రుజువుపరుచుకోగలం మనం ప్రార్థన చేస్తేనో లేదా మనము అర్పణలు అర్పిస్తేనో మన దశంభాగాలు ఇస్తేనో మన కానుకలు ఇస్తేనో లేకపోతే ఆయన యొక్క నియామక కాలాలు చేస్తేనో ఇవన్నీ చేస్తేనో ప్రభువు ఎందు మనం నిలిచి ఉన్నట్ట అంటే కాదనే ప్రభువు చెప్తున్నాడు ఆయన మందిరానికి వెళ్ళడం ప్రార్థన చేయడం ఆయన ఆరాధించడం ఆయనకి నైవేద్యములు అర్పించడం ఆయన కానుకలు సమర్పించుకోవడం ఇవేనని ఇవన్నీ చేస్తే ప్రభు ఎందుకు నిధుచున్న వారమేనా మనం అంటే కాదు అని యశ గ్రంథంలో ప్రభు చెప్తున్నాడు యశగ్రంథము మొదట అధ్యాయము పదకొండు పన్నెండు పదమూడు వచ్చినలో ప్రభు సెలవిస్తున్నాడు యహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలు నాకేలా దహన బలులకు బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను కోడెల రక్తమందైనను గొర్రె పిల్లల మేకపోతుల రక్తం నాకు ఇష్టము లేదు నా సన్నిధిని కనబడవల్ని మీరు వచ్చుతున్నారే నా ఆవరణములు తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు నీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యం పుట్టించు రూపార్పణము దానికను తేకుడి అమావాస్య విశ్రాంతి దినము సమాజ కూట ప్రకటనము జరుగుతున్నవి పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజము నేను ఓర్చజాలను మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలములు నాకు హేయములు అవి నాకు బాధాకరములు వాటిని సహింపలేక ఉన్నాను మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అని చెప్పి ప్రభుశాల వచ్చింది అంటే ఇస్రాయల్ ప్రజలు అన్ని ఇస్తున్నారు అర్పణలు ఇస్తున్నారు నైవేద్యాలు ఇస్తున్నారు బనులు అర్పిస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు మందిరానికి వెళ్తున్నారు మొర పెడుతున్నారు అన్ని చేస్తా ఉన్నారు అన్ని చేసినా కానీ ప్రభు అంగీకరించడం లేదు మరి అక్కడ అన్ని చేసినా కానీ నేను మిమ్మల్ని చూడను మీ ప్రార్థన నేను వినను మీ దగ్గర మీరు నా సన్నిధికి రావద్దు ఎవరు మిమ్మల్ని అని చెప్పి అడుగుతున్నాడు అంటే ప్రభువు వారి ఎందు నిలిచి లేడు వాళ్ళేమనుకుంటున్నారు నేను బరులు ఇస్తున్నాను అర్పణలు ఇస్తున్నాను నేను వెళ్ళి ప్రార్థిస్తున్నాను మందిరానికి వెళ్తున్నాను అన్ని చేస్తున్నాను నేను ప్రభు ఎందు నిలిచే ఉన్నాను అని ఇస్రాయల్ ప్రజలు అనుకుంటున్నారు కానీ వాళ్ళకి తెలియని సత్యం ఏంటంటే ఇవన్నీ చేస్తే ప్రభు ఎందు నిలిచున్నట్టు కాదు ఒకవేళ వాళ్ళు చేసిన వాళ్ళని అంగీకరించి ఉంటే ప్రభు ఈ మాట మాట్లాడాడు ఆయన ఎందు ఆయన ఇస్రాయల్ ప్రజలతో పాటు నిలిచి ఉండేవాడు కానీ ఆయన అక్కడ నిలిచి లేడు మీరు రావద్దంటున్నాడు మీ బలు నాకు ఇవ్వద్దు అంటున్నాడు నాకు అది అసహ్యమని చెప్తున్నాడు నాకు అవి అని చెప్తున్నాడు మీ ప్రార్థన వినంటున్నాడు అంటే దేవుడు ఇవేవి కూడా కోరుకోవడం లేదు అంటే ప్రార్థన చేయడము అర్పణలు అర్పించడము నైవేద్యంలు అర్పించడము ఆరాధించడము ఇవన్నీ కూడా మనం ప్రభు ఎందు నిలుచున్నాము అని చెప్పడం లేదు ఇవన్నీ మనం చేస్తే మనం ప్రభుంది నిలుచున్నట్టు కాదు నేను వెళ్తున్నాను కదా నేను ప్రార్థనకి వెళ్తున్నాను కదా నేను ప్రార్థిస్తున్నాను కదా నేను ఆరాధిస్తున్నాను కదా నేను ప్రభుకి అన్ని రకాలటువంటి బలులు ఇస్తున్నాను కదా నా అర్పణలు ఇస్తున్నాను కదా అంటే ఇవేవి కూడా ప్రభువు కోరుకోవడం లేదు మరి ఒకవేళ మనం పరిచర్ చేస్తున్నామేమో ప్రవచిస్తున్నామేమో దేవుని బట్టి గొప్ప అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మనం చేస్తున్నామేమో ఇవన్నీ చేస్తే మనం ప్రభుందే నిలుచున్నట్టేనా అంటే అది కూడా కాదనే ప్రభు చెప్పింది మత వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు అదే చెప్తున్నాడు ప్రభు ప్రభువా ప్రభువా ప్రభు అన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందును నా తండ్రి చిత్త ప్రకారం చేయి వాడే ప్రవేశించను ప్రభు ఆ ప్రభు అంటే వీళ్ళు కూడా ఆయనను కొల్చేవాళ్లే వీళ్ళు కూడా ఆయన ఆరాధించే వీళ్ళు కూడా ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి మొరపెట్టేవాళ్ళే అయినా కానీ ప్రతి పరలోక రాజ్యంలో ఉండడు ఎవరైతే తండ్రి చిత్తం చేస్తారో వాళ్ళు ఉంటారని చెప్తున్నాడు ఆ దినందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామములు ప్రవచింపలేదా నీ నామముల దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామములు అనేకమైన అద్భుతాలు మేము చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను అక్రమము చేయవాలర నా నుండి పోండి వారితో చెప్పుదును అని ప్రభువు చెప్పాను మీ నామమును మేము అద్భుతాలు చేసినాం ఆశ్చర్యకార్యాలు చేసినాం దెయ్యాలను వెళ్ళగొట్టినాం స్వస్థలు చేసినాం ప్రవచించినాం అని చెప్తే మీరు ఇవన్నీ చేసినా మీరు నా నిలిచి లేరు మీరు నాకు తగినట్లుగా లేరు అని చెప్పి ప్రభు చెప్తున్నాడు అంటే నేను ఏం చెప్తున్నానంటే మనం ప్రభు ఎందు నిలుచున్నామనే దానికి ఎట్లా మనం రుజువుపరుచుకోగలం ప్రభు ఎందు మనం నిలుచున్నాం అని ఎట్లా మనల్ని మనం ప్రూవ్ చేసుకోగలం ప్రార్థన చేస్తే మనం ప్రభు ఎందు నిలుచున్న వారమేనా పనులు అర్పిస్తేనో ఆరాధనలు అర్పిస్తేనో లేకపోతే అర్పణలు దేవుడికి తీసుకెళ్లి దేవునికి ఇస్తేనో మనం ప్రభు ఎందు నిలుచున్న వారమేనా అద్భుతాలు చేస్తేనో ఆశ్చర్యకార్యాలు చేస్తేనో ప్ర లేకపోతే ప్రవచిస్తేనో ఇవన్నీ చేస్తేనో ప్రభు ఎందు మనం నిల్చున్న అంటే ఈ వాక్యాలన్నీ కూడా మనం ఇవన్నీ చేసినా కానీ మనం ప్రభు ఎందు నిలుచున్న వారము కాము అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాయి మరి ఏం చేస్తే మనం ప్రభు ఎందు నిలుచున్న వారం ఎట్లా ఉంటే మనం ప్రభు ఎందు నిలుచున్న వారం ఎట్లా మనకి రుజువు అవుతుంది మనం ఎట్లా రుజువు పరుచుకోవాలి నేను ప్రభు ఎందు నిలుచున్నాను నేను నేను బావుగా ఫలించాలంటే నేను అభివృద్ధి పొందాలంటే మరి నేను ప్రభు ఎందు నిల్చుండాలి మరి నేను నిలుచున్నాననే దానికి రుజువు ఏంటిది ప్రార్థన కాదంటున్నాడు ఆయుర్వా నైవేద్యాలు కాదంటున్నాడు ఆయన మందిరానికి వస్తే మాత్రాన్ని కాదంటున్నాడు మరి పరిచయం చేసినా కాదంటున్నాడు ప్రభు ప్రభు అన్న కాదంటున్నాడు అద్భుతాలు చేసినా కాదంటున్నాడు మరి ఏం చేస్తే నేను ఆయన ఎందు రుజువు అవుతుంది అనంటే ప్రభు అక్కడ యోహాను భక్తుడు చెప్తున్నాడు యుహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనంలో యువహాను భక్తుడు చెప్తున్నాడు యువహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనంలో ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునేవాడు ఇప్పుడు వచ్చాడు పాయింట్కి ఆయన ఎవరైతే నేను ఆయన ఎందు నిలుచున్నాను అని చెప్పుకునే వారంతా కూడా ఆయన ఎలాగూ నడుచుకునినో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు మనం ఆయన ఎందు ఉన్నామని దీని వలన తెలుసుకొని చున్నాం చాలా స్పష్టంగా క్లియర్ ఏ అనుమానం లేకుండా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన ఎందు నిలుచున్నామని అనుకునేవాడు చెప్పుకునేవాడు నేను ప్రభు ఎందు నేను ప్రభువును సేవిస్తున్నాను నేను ప్రభువు తగినట్లుగా ఉన్నాను అని చెప్పుకునేవాడు ప్రభు ఎందు ఉన్నామని చెప్పేవాడు ఎలాగుండాలంట ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తాను నడుచుకున్న బద్దుడై ఉన్నాడు ఎలాగైతే యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నాడో ఆ రీతిగానే యేసు ప్రభు అయితే ఏం చేశాడో ఆ రీతిగా చేసే అలా నడుచుకున్న వాళ్ళే ప్రభు ఎందు నిల్చున్నవారు మనం ఆయన ఎందు ఉన్నామని దీని వలన ఎలాగా మన ప్రవర్తనే కానీ మన మాట తీరే కానీ మన చూపులే కానీ మన ఆలోచనలే కానీ సమస్తం మనం చేసే ప్రతిది కూడా ప్రభువులాగా ఉండాలి ఆయన ఎలాగైతే చేశాడో అలా మనం చేయాలి అలా చేసినప్పుడే మనం ఆయన ఎందు నిలుచున్నామని రుజువవుతుంది అలా చేసినప్పుడే మనం ఆయన ఎందుమని మనకు తెలుస్తుంది ఆయనలో ఉండేటువంటి గుణగణాలు ఏ ఒక్కటి మనలో లేకపోయినా ఆయన ఎందు మనం నిలుచున్న కాము ఆయన ఎందు ఉన్న మనము ఆయన తగినట్లుగా ఆయనలాగా నడుచుకోకపోతే ఆయనను పోలి మనం నడుచుకోకపోతే ఆయనలాగా మనం జీవించకపోతే మరి మనం ఆయన ఎందుకు నిల్చున్న వారము కాము మరి అలాంటప్పుడు మనం ఫలించలేం మరి మనం బహుగా ఫలించలేం మరి అలాంటప్పుడు మనం ఏదడిగినా ప్రభు ఇవ్వడు మరి ప్రభువుకు మహిమ రాదు మనం ఆయనకి శిష్యులము కాలేము కాబట్టి ప్రభువులాగా మనం నడుచుకోవాలి లోకంలో తల్లిదండ్రులకి ఎందుకని ఇటువంటి కోరిక పోతున్నాడంటే లోకంలో తల్లిదండ్రులకు కాశ ఉంటుంది ఏంటిదంటే చాలాసార్లు చెప్పాను ఏంటిదంటే నేనున్న నేనే ఉన్నాను అనుకోండి నేను వెయ్యి రూపాయలు సంపాదిస్తే నా కొడుకు పది వేలు సంపాదించాలని నేను ఆశపడతాను నా దగ్గర లక్ష రూపాయలు ఉంటే నా కొడుకు పది లక్షలు సంపాదించాలని నేను ఆశపడతాను నేను వంద కోట్ల ఆస్తి సంపాదిస్తే నా కొడుకు వెయ్యి కోట్ల ఆస్తి సంపాదించాలని నేను ఆశపడతాను అంటే నేను ఏదైతే నేను ఏ నా కొడుకు నన్ను మించిన స్థాయిలో ఉండాలి నాకంటే గొప్పవాడు అవ్వాలని ఏ తండ్రైనా కోరుకుంటాడు నేనున్న స్థితి కంటే కూడా నా కుమారుడు ఇంకా ఎక్కువ స్థితికి వెళ్ళాలి ఉన్నత స్థితికి వెళ్ళాలి నన్ను మించిపోవాలి అని చెప్పి ప్రతి తండ్రి కోరుకుంటాడు ఆ కోరికలో తప్పు లేదు ఆ కోరికలో చాలా న్యాయం ఉంది తండ్రి ఒక బిడ పట్ల అటువంటి తలంపులే కలిగి ఉంటాడు హరితగానే ప్రభువు కూడా ఆయనలాగా ఉండాలని కోరుకుంటాడు ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు ఆయనలాగా ఉండాలి ఆయన పోలి మనం జీవించాలి ఆయన ఎటువంటి వాడు పరిపూర్ణుడు ఆయన ఆయన పరిపూర్ణుడు కాబట్టి మనం కూడా పరిపూర్ణంగా ఉండాలి ఆయన కంటే లేరు ఆయన ఉన్నతమైన వాళ్ళు లేరు ఆయన కూడా ఇంకా వేరే ఎవరు లేరు ఆయనే సుప్రీం కాబట్టి ఆయనను మించి ఎవరు లేరు కాబట్టి ఆయన కంటే ఎవరు లేరు కాబట్టి ఆయన ఆయన పోలికలోనికి మనం రావాలని కోరుకుంటాడు ఆయన ఏ రీతిగా అయితే పరిపూర్ణుడిగా ఉన్నాడో ఆ రీతిగానే మనం కూడా పరిపూర్ణంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆయన మనం ఉంటేనే మనం ఫలించగలము ఆయన లాగ ఉంటేనే మనం బహుగా ఫలించగలము ఆయనలాగా ఉంటేనే మనం అడిగినవన్నీ మనం పొందుకోగలము అవేవి మనం చేయకుండా మనం ఎంత ఏమి చేసినా కానీ ఎంత ప్రయాసపడినా కానీ ప్రభు అవి లెక్క చేయడం లేదు ఈ ఇంత మనం చదువుకున్న వచనాల ప్రకారం కాబట్టి ఆయనలాగా మనము నడుచుకున్న బద్దులమై ఉన్నాం అవంతా కూడా యేసు ప్రభులందు విశ్వాసం ఉంచి ఆయన ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాపాలు ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకొని ఆయన రక్తంతో మనం కడుగబడి మనం ఆయన బిడ్డలుగా చేరిన తర్వాత ఆయన రాజ్యపు వారసలం అయిన తర్వాత లోకరీతిగా మనం చచ్చిపోయిన వాళ్ళము ప్రభు ఎలా ఏ రీతికైతే ఆయన శిలువ మీద మరణించిండో మన పాపం నిమిత్తం మనము కూడా వాప్తి సంపొందినప్పుడు మన పాపాల నిమిత్తం చచ్చిపోయిన వాళ్ళం ఈ లోకరీతిగా చచ్చిపోయిన వాళ్ళం ఈ లోకంలో ఉండే ఆలోచనలన్నింటినీ కూడా తృణీకరించుకున్న వాళ్ళం ఈ లోకంలో ఉండే ఏది మళ్ళం అంతకుముందున్న మన జీవితంలో ఏవైతే దురాశలు ఉన్నాయో ఏవైతే కోరికలు ఉన్నాయో ఏవైతే మనలో ఉన్నటువంటి లోపాలు ఉన్నాయో కోపము అసూయ మత్సరము కుళ్ళు కుతంత్రాలు ఇవంటివి ఏవైతే ఉన్నాయో బయటికి కనిపించడం అవన్నీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వాటిసం పొందిన తర్వాత అక్కడవి సమాధి చేయబడాలి మనం లేచిన తర్వాత నూతనమైన స్వభావం అదే దేవుని కుమారుడిలాగా మనం లేవాలి దేవుని కుమారులాగా మనం జీవించాలి తండ్రి చిత్తాన్ని ఎరిగి మనం నడుచుకోవాలి తండ్రి లాగా మనం జీవించాలి ఆయనకు తగినట్లుగా మనం జీవించాలి యేసు ప్రభువును పోలి మనం నడుచుకుంటే దాని వల్లే మనకు రుజువు అవుతుంది మనం ఆయన ఆయన నిలుచున్నామని చెప్పండి మనల్ని మనం పరిశీలించుకోవాలి యేసు ప్రభు ఎటువంటి వాడు ఆయన పరిశుద్ధులు ఆయన పరిశుద్ధుడు ఆయన ఆయన ఏ పాపము లేదు ఆయన జన్మములో పాపము లేదు ఆయన అందరి ముందు నిలబడి సవాల్ చేసి నా ఎందు పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు అని సవాల్ చేసినప్పుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన ఓపిక సహనము అన్నీ కలిగిన దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడు ఓపిక కలిగిన దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడు క్షమించే దేవుడు ఎన్నో గుణగణాలు ఉన్నాయి అవన్నీ మనకు తెలుసు కానీ ఈరోజు ఆయన ఎటువంటి వాడు రెండే రెండు విషయాల నేను చెప్పేసి నేను ముగిచ్చేస్తాను రెండే రెండు విషయాలు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చిండు ఆయన రావాల్సిన ప్రధాన కారణం ఏంటి అనే ఒక విషయం చూపించి నేను ముగిచ్చేస్తాను పొరందికి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఆయన ఎందుకు ఆయన ఎందుకు ఈ లోకానికి దిగి వచ్చిండు ఎందుకు ఆయన ఈ లోకంలో ఉన్నాడు అనేకమైన అద్భుతాలు చేశాడు ఎందుకు ఆయన మరణం పొందాడు సర్వశక్తిమంతుడై ఉండి దేవాతి దేవుడై ఉండి దేవుడిగా ఉండడం విడిచిపెట్టకూడదని భాగ్యం అని ఎంచుకోకుండా తను తాను రిక్తునిగా చేసుకొని దరిద్రుడిగా మారి లోకానికి వచ్చి పాపులైన మానవుల చెత్త ఆయన ఎందుకు అంతగా కొట్టించుకున్నాడు అంతగా ఆయన హింస పొందాడు అంటే ఒకటే ఒక కారణం ఏంటిది కొరందికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో పురంధీలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదో వచనంలో సమస్తమును దేవుని వలనైనవి లోకంలో సమస్తము కూడా దేవుని వలన కలిగినవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని అంటే దేవుడు ఆయన ఎందుకు పంపించాడంట యేసు ప్రభు ద్వారా మనల్ని ఆయనతో సమాధాన పరుచుకున్నాడు ఒకప్పుడు దేవుడికి మనకు సమాధానం లేదు యేసు ప్రభు రాక పూర్వము దేవుడికి మనిషికి మధ్య సమాధానం లేదు దేవుడికి మనిషికి మధ్య ఒక అడ్డు వచ్చింది అదే పాపం అది అనాది ఆదికాలం నుంచి వస్తనే ఉన్నది ఆదికాలం నుంచి అబాదం టైం నుంచి మనిషి దిగి వచ్చింది అది పాపం అది ఒక అడ్డుగోడలా దేవునికి మనిషికి మధ్య ఉండిపోయింది ఆ అడ్డుగూడ ఉన్నత కాలం అది ఒక అగాధం ఆ అడ్డుగోడ ఆ చిన్న చిత్తకది కూడా కాదు చిన్న చిన్న అడ్డుగూడ కూడా కాదు ఒక పెద్ద అగాధమైనటువంటి అడ్డుగూడ మరి ఈ అడ్డుగోడ ఉంది మానవుడు ఎప్పటికీ కూడా దేవుణ్ణి చేరుకోలేడు మానవుడు ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా చేసిన పాపాల నుంచి విడుదల పొందడు అది ఆ అగాధం నుంచి ఆ అడ్డుగోడ నుంచి తప్పించి దేవునితో మనిషిని సమాధాన దేవునితో మనిషిని ఐక్యపరచాలని దేవుడు అనుకున్నాడు కాబట్టి ప్రభు ద్వారా ఆయన మనల్ని సమాధాన పరుచుకున్నాడు యశు ప్రభు లోకానికి రావడానికి ప్రధాన కారణం అదే తప్పిపోయిన మనిషిని చెదిరిపోయిన మనిషిని పాపంతో పాపంతో ఉన్న మనిషిని తండ్రితో సమాధానపరచండి అది ఎంత గొప్ప పరిచర్య అంటే నశించి నరకానికి పోయే ప్రతి ఆత్మని మనల్ తీసుకెళ్లి దేవుని సన్నిధిలో నిలబెట్టాడు నశించిపోయే వాళ్ళం నరకానికి పోయేవాళ్ళం మన ఆలోచనలన్నీ పాపపు ఇష్టమై మన తలంపులన్నీ బాల్యం నుండే చెడ్డాయి అటువంటి వారమైన మనల్ని నశించిపోయి నరకానికి పోయే మనల్ని ప్రభు ఏం చేసిండు దేవుని సన్నిధానంలో నిలబెట్టాడు దేవునితో సమాధాన పరిచయం దేవునితో మనం ఆయన సన్నిధిలో యుగ యుగాలు గొప్ప నిశ్చయిత మనకు అనుగ్రహించి సమాధాన పరిచయం ఆయనకి మనకి మధ్య ఒక గొడవ ఉండే అదే యశగ్రంథంలో ప్రభు చెప్తాడు మొదటి అధ్యాయంలో రండి మన వివాదము తీర్చుకుందము అని చెప్తాడు ప్రభు అని గొప్ప దేవుడు పాపుల్ని పిలుస్తున్నాడు ఏమని రండి నీకు మాకు మధ్య నీకు నాకు మధ్య ఉన్న గొడవను తీర్చుకుందాం మన వివాదం తీర్చుకుందాం ఏంటో వివాదం పాపం మీ పాపములు ఎర్రని వైనను హిమం వల్లే తెల్లని వగును అని చెప్పాడు హెంపు వల్లే ఎర్రని వైనను అవి తెల్ల హిమం హిమం వల్లే తెల్లగా మారుతాయని చెప్పాడు మీ పాపల్ని తీసివేస్తానని చెప్పి ప్రభు పిలుస్తున్నాడు అదే ఆయన ఇక్కడ చేశాడు యస్సు అదే మనకు చేశాడు ఆయన తన్ను తాను తగ్గించుకొని లోకానికి వచ్చి తండ్రితో మన సమాధాన పరిచాడు తండ్రి మాట వినకుండా తప్పిపోయి పాపంలో చిక్కబడిన మనల్ని తిరిగి తండ్రి దగ్గర తీసుకొని వచ్చాడు మనమైతే రాలేం మనం తప్పిపోయిన మనకు మార్గం తెలియదు ఆయనే వచ్చి మార్గం చూపించి నడిపించాడు కాబట్టి ఆయన చేసిన ప్రధానమైన పని ఏంటంటే తండ్రికి మనకి మధ్య ఉన్న వివాదము పాపాన్ని తొలగించి ఆయనతో మనల్ని సమాధాన పరిచాడు తర్వాత కంటిన్యూషన్ గా ఆ సమాధాన పరచు మనకు అనుగ్రహించను ఆయన అంతగా తగ్గించుకోవడానికి కారణం అంతగా తను తాను తృణీకరించుకోవడానికి తను తాను రిక్తునిగా మార్చుకోవడానికి తను తాను దరిద్రునిగా మార్చుకోవడానికి పాపులైన వాళ్ళ చేత కొట్టించుకోవడానికి కారణం తండ్రితో సమాధాన పరచడం ఆ పరిచర్య చేయడానికి ఆ పని చేయడానికి ప్రభు లోకంలోనికి వచ్చింది అది ఎంతో గొప్ప పరిచర్య అది అది ఎంతో గొప్పది అది మనం మాటల్లో వర్ణించలేము యొక్క పరిచర్యం దేవుడు ఏసుప్రభు చేసిన పరిచర్యని యేసుప్రభు చేసిన కార్యాన్ని నోటితో వర్ణించలేం అంత గొప్ప పని చేసిండు ప్రభు అంత గొప్ప పనిని ప్రభు ఏం చేసిండు సమాధాన పరిచే పరిచర్యని మనకు అనుగ్రహించిండు మాకు అనుగ్రహించిండు పౌరులు చెప్తున్నాడు మాకు అనుగ్రహించిండు ఎటువంటి పనిని యేసు ప్రభు చేసిన పనిని మాకు అనుగ్రహించిండు యేసు ప్రభు చేసిన పనిని మాకు అనుగ్రహించిండు యేసు ప్రభు ఎందుకైతే ఈ వచ్చాడో ఎందుకైతే ఆయన్ని తను తను తృణీకరించుకున్నాడు ఎందుకైతే ఆయన శ్రమలు పొందాడో ఏ పని నిమిత్తం అయితే వచ్చాడో ఆ సమాధాన పరిచే పరిచర్యని ఆ సమాధాన పరిచే పనిని ఏసు ప్రభు చేసిన పనిని ఏసు ప్రభు చేస్తున్న పనిని నాకు అనుగ్రహించాడు మాకు అనుగ్రహించాడు ఈ రోజున మనందరికీ అనుగ్రహించాడు కాబట్టి ఏం చెప్తున్నాడు అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను ప్రభు యేసు ప్రభు ద్వారా లోకమును తనతో సమాధాన పరుచుకుంటూ ఏమంటున్నాడు ఆ సమాధాన వాక్యం మాకు అప్పగించాడు ఏ మాటలు చెప్తే మనిషి దేవుడితో సమాధాన పడతాడో ఏ మాటలు చెప్తే మనిషి పాపాలు ఒప్పుకుంటాడో ఏ మాటలు చెప్తే ప్రభు మనిషి తను ఉన్న నుంచి విడుదల పొంది ప్రభు దగ్గరికి వెళ్తాడు తండ్రి దగ్గరికి వెళ్తాడు తప్పిపోయినానని తెలుసుకుంటాడు పశ్చాత్తాపడతాడు ఏడుస్తాడో గోజారుతాడో ఆ మాటలు మాక అప్పగించాడు కాబట్టి మనం ఏం చేయాలా కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా ఏం చెప్తున్నాడంట ఆయన మీరు సమాధానం కలిగి ఉండండి మీరు చేసే పని ఎటువంటిదంటే మనం ఎటువంటి పని చేస్తున్నాము అనంటే సమాధాన పరిచే పరిచర్య సమాధానాన్ని సమాధానాన్ని పరిచే పరిచర్య దేవునితో మనుషుల్ని సమాధాన పరిచే పరిచర్యం మనకి ఇచ్చిండు ఆ పరిచర్ చేసింది ఎవరు ఏసు ప్రభు ఆ వాక్యం చెప్పింది ఎవరు ఏసు ప్రభు ఆయన చేసే పరిచర్ని ఆయన చెప్పే వాక్యాన్ని మన చేతికి అప్పగిచ్చిండు కాబట్టి మనమేం చేయాలా సమాధాన సమాధానపడి మనం జీవించాలి ఒకరితో ఒకరు సమాధాన ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకోండి అని చెప్తున్నాడు మనలో సమాధానం లేకపోతే మనమేం సమాధాన పరిచర్య చేస్తాం మనకే సమాధానం లేదు మనకే గొడవలు ఉన్నాయి మనకే ఇబ్బందులు ఉన్నాయి మనమే సఖ్య లేము మరి మనం వెళ్ళి ఏం సమాధాన పరిచయం చేస్తాం అదే అడుగుతున్నాడు పౌలు అక్కడ మీరు సమాధాన పడండి అని చెప్తున్నాడు అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక పేదవాడు వచ్చి ఏమీ లేని దరిద్రుడు వచ్చి నీకు నేను కోటి రూపాయలు ఆస్తిస్తానంటే ఎంత అసహ్యంగా ఉంటుందో అది ఎంత కామెడీగా ఉంటుందో సమాధానం లేని మీరు సమాధానం గురించి చెప్తా ఉంటే అంతే దరిద్రంగా అంతే కామెడీగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు మీరు సమాధాన పడండి అని చెప్తున్నాడు ఏమీ లేనివాడు డబ్బులు లేనివాడు పేదవాడు డబ్బులు లేనివాడు రోడ్డు మీద ఉండేవాడు నేను నీకు కోట్లు ఇస్తా నీకు కోట్ కోటి రూపాయలు ఇస్తానంటే ఛాలెంజ్ చేస్తుంటారు చాలా మంది నీకు స్పాట్లో తెచ్చిస్తా అట్లా చేస్తా అట్లా చేస్తాను డంబాలు వలుపుతుంటారు కదా అస్మంటి వాళ్ళు నీకు కోట్లు ఇస్తానంటే ఎంత నవ్వుతావో ఎంత కామెడీగా అదే రీతిగా మన మధ్యలో సమాధానం లేకుండా మన మధ్యలో నెమ్మది లేకుండా నువ్వు సమాధాన పడే చేస్తే సమాధాన పడని చెప్తే అంతే కామెడీగా ఉంటది అని చెప్తున్నాడు కాబట్టి మీరు సమాధానంగా ఉండండి అని చెప్తున్నాడు అంటే ఈ లోకంలో ఈరోజు ఎందుకు మనుషులు ప్రభు చెంతకు రాలేకపోతున్నారు పరిచర్ జరగడం లేదా జరుగుతుంది చావుకులు ఉన్నారు ఖర్చు పెట్టడం లేదా పెడుతున్నారు సువార్త చెప్పడం లేదా చెప్తున్నారు అన్ని రకాల పనులు జరుగుతున్నాయి నేను చూస్తా ఉంటారు పోతారు ఎంతో ప్రయాసపడతారు చెప్తారు పరిచర్ చేస్తారు సువార్త చెప్తారు కరపత్రికలు ఇస్తారు ఎన్నో రకరకాల విధాలుగా సువార్త చెప్తూనే ఉంటారు చెప్పినా గాని మనుషులు ఎందుకు ఒకప్పుడు సువార్త చెప్తే వేల మారారు ఒకప్పుడు వాక్యం చెప్తే ఎంతో మారి ప్రభు దగ్గరికి వచ్చారు మరి ఈరోజు అదే వాక్యం చెప్తే ఎవరూ రావడం లే అదే వాక్యం ఆ రోజు చెప్పిన వాక్యాన్ని ఈ రోజు చెప్తే ఎవరూ రావడం లే ఆ రోజు వాళ్ళు చేసిన పరిచయ ఈ రోజు మనం చేస్తున్నాం ఆ రోజు ఆ చేసిన పరిచర్ మనం చేస్తున్నాం వాళ్ళు ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు పరిచర్ చేశారు ఈ రోజు మనకు నేను సుఖభోగాలు లేవు మనకున్నంత జ్ఞానం వాళ్ళకి లేదు మనకున్నంత టెక్నాలజీ వాళ్ళకి లేదు అయినప్పటికీ వాళ్ళు పరిచయం చేసి వేల మందిని ఈరోజు ప్రపంచం మొత్తం నిండించారు ఎందుకు వాళ్ళు ప్రభువులాగా ఉన్నారు కాబట్టి ప్రభువులాగా నడుచుకున్నారు కాబట్టి మన మునుపటి తరం వారు మన మునుపటి తరం సేవ చేసిన వాళ్ళంతా కూడా ఎంతో ప్రయాసపడి వారంతో పరిచయ చేశారు తమ జీవితాలను శాక్రిఫైస్ చేస్తారు తమ ఆస్తులు అమ్ముకొని మినిస్ట్రీలు మిషనరీలు పెట్టి సేవ చేస్తూ హాస్పిటల్ పెడుతూ స్కూల్స్ పెడుతూ బలహీన వర్గాలు వారిని వాళ్ళని అణచి వేయబడిన వారి దగ్గరికి వెళ్ళి ప్రేమ చూపించి వాళ్ళు సువార్త చెప్తే ఎంతో సంతోషంగా స్వీకరించి ప్రభు దగ్గరకు వచ్చారు ఈరోజు వచ్చిన గుంపు అంతా కూడా మోస్ట్ ఆఫ్ ది జనాలంతా కూడా వాళ్ళే ఎందుకంటే ప్రేమ ఆ సమాధానాన్ని చూశారు వాళ్ళు మనుషుల్లో ఆ యొక్క గుణగణాలను చూశారు మరి ఈరోజు దేవుని బిడ్డలలో అవి కనపడడంలే అవి కనపడడం లేదు కాబట్టే ఈ రోజు ఎవరు కూడా సువార్త విని నవ్వుకొని పక్కక మనం చెప్పే వాక్యాలు ఏమో భయంకరంగా ఉంటాయి ఎలా ఉంటాయి మీరు దేవుడు మీ పాపాలు క్షమిస్తాడు మీ పాపాలు మిమ్మల్ని విడిపిస్తాడు మిమ్మల్ని నరకం నుంచి తప్పిస్తాడు పరలోకానికి చేరుస్తాడని భయంకరంగా చెప్తాం వాళ్ళు రివర్సులో కౌంటర్లు ఏమేస్తారు తెలుసా ముందు మీ పాపాలు గడుక్కోండి పోయి మీరు చేసే అక్రమాలు చూసుకోండి పోయి దేవుడితో మీరు సమాధాన అంటే ముందు మీరు సమాధాన పడండి చెప్పండి తర్వాత అని చెప్పి చెప్తున్నాడు అంటే చూడండి ఏ రీతికి ఈరోజు సమాజం వెళ్ళిపోయిందో ఏ రీతిగా ఈరోజు ఉన్నటువంటి దేవుని బిడ్డలు వెళ్ళిపోయారు ఒకరికొకరికి సమాధానం ఉండదు ఒకరికొకరికి నెమ్మది ఉండదు ఒకరికొకరితో మాట్లాడుకోరు ఒకరంటే ఒకరికి పడదు ఒకరి మీద ఒకరికి ద్వేషము ఒకరి బోధంటే ఒకరికి నచ్చదు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి ఈరోజు కాబట్టి ప్రభు ఆయన పౌరులు చెప్తున్నాడు ఎంతో గొప్ప ఉన్నతమైన పరిచర్యని చేతికి అప్పగించబడింది ఎవరు చేసే పరిచర్య అది యేసు ప్రభు చేసే పరిచర్య సమాధాన పరిచే పరిచర్య దేవునితో సమాధాన పరిచే పరిచర్య ఆ పరిచర్ చేయడానికి ఆయన అన్ని వదులుకొని వచ్చిండు ఆ పరిచర్య చేయడానికి ఆయన రిక్తుడిగా మారిండు దరిద్రుడిగా మారిండు ఎన్నో దెబ్బలు తిన్నాడు ఎన్నో శ్రమలు పడ్డాడు మరి ఆ పరిచర్య నువ్వు చేయాలంటే ఆ పరిచర్య మనం చేయాలంటే ఆ రీతిగానే నువ్వు తృణీకరించుకోవాలి ఆ రీతిగానే నువ్వు నువ్వు మార్చుకోవాలి అని ప్రభు చెప్తున్నాడు నువ్వు ఎందుకు సమాధాన ఎందుకు సమాధానం ఉండదు మనుషుల్లో ఎందుకు సమాధానం ఉండదు లోకంలో అని చెప్పి చెప్తున్నాడు అదే అదే కొరందలికి రాసిన మొదటి పత్రికలో అదే కొరందికి రాసిన మొదటి పత్రికలో పౌరు భక్తుడు చెప్తాడు మొదటి పత్రిక ఆరాధ్యాయంలో మూడు నాలుగు నుంచి వచనాలు మనం చూస్తే కొరందలికి రాసిన మొదటి పత్రిక ఆరాధ్యాయం మూడో వచనం నుంచి తొమ్మిదవ వచనం దాకా మనం చూస్తే మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా ఈ జీవన సంబంధమైన తగ్గుతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా మీరు దేవదూతలకే తీర్పు తీర్చేవాళ్ళు మరి అటువంటి మీరు ఈ జీవన సంబంధమైన సంగతులను కూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా మరి తీర్పు తీర్చుకోవచ్చు కదా కాబట్టి ఈ జీవన సంబంధమైన వాద్యములు మీకు కలిగిన ఎడలా వాటి తీర్చుటకు సంఘంలో తృణీకరింపబడిన వారిని మీరు కూర్చుండబెట్టుదురా ఈరోజు లోకమంతటా జరుగుతుంది అదే ఎవరు చెప్తున్నారంటే ఏ అనుభవం లేని రక్షణ అనుభవం లేని దేవుడు అంటే తెలియని దేవుడు ప్రేమ అంటే తెలియని లోక సంబంధమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి బాధలు చెప్పుకుంటున్నారు వాళ్ళ మీద వెళ్ళి మీద సొడ్డులు చెప్పుకుంటున్నారు లోక సంబంధమైన దగ్గరికి వ్యక్తి దగ్గరికి వెళ్ళి న్యాయం అడుగుతున్నారు ఒక వ్యక్తి ప్రభువు సహోదరుని గురించి చెప్పాలంటే ఆ వ్యక్తికి వివేచించి తీర్పు తీర్చాలంటే ఎంత ఉన్నతమైన ఆత్మీయతలో ఉండాలా ఎంత ఉన్నతమైన గుణగాలు కావాలి ప్రభువులాగా ఆలోచించాలి అప్పుడే సక్రమమైన తీర్పు ఇవ్వగలడు రీతిగా చేయడంలా ఈరోజు ఏం చెప్తున్నారు భక్తి లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నారు భక్తి లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకొని ఏం చెప్తున్నాడైనా మీరు తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదరా రోజు దేవుని సేవకులంతా లోకం మీద పడి ఎడుపుతున్నారు పోలీసుల దగ్గరికి వెళ్ళి కొట్లాడుకుంటున్నారు ఆ కోర్టులకు వెళ్ళి కొట్లాడుకుంటున్నారు తర్వాత ఏం చెప్తున్నాడు మీకు సిగ్గు రావాలని చెప్పుతున్నాను ఏమి తన సహోదరుల మధ్యన వాద్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనా లేడా ఏం చెప్తున్నాడైనా ఒక్కడైనా లేడా అందరూ అందరు చెడిపోయినారా ఒక్కరంటే ఒక్కరు కూడా లేరా తీర్పు తీర్చడానికి అయితే సహోదరుడు సహోదరుడి మీద వ్యాజ్యం ఆడుచున్నాడు మరీ అవిశ్వాసులు ఎదుటే లోకం ముందే పోయి వ్యాజ్యం లోకం ముందుకెళ్ళి తిట్టుకుంటున్నారు లోకం ముందే కొట్టుకుంటున్నారు లోకం ముందే జనాల ముందే మీరు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు ఏ లోకానికైతే మీరు మాదిరిగా ఉండాలో ఏ లోకానికైతే సమాధానాన్ని మీరు చూపించాలో ఏ లోకాన్ని మీరు దేవునితో సమాధాన ఆ లోకం ముందు మీరే సమాధానం లేకుండా కొట్టుకుంటూ తిరిగి మళ్ళీ సమాధానాన్ని బోధిస్తే ఎలా ఉంటది అని చెప్పి చెప్తున్నాడు ఆయన కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే లోకం అలా అయిపోయింది పరిస్థితి ఇద్దరు దైవ ఉన్నారు పెద్ద పెద్ద సేవకులు ఇద్దరు పెద్ద పెద్ద సంఘాలు నడిపిస్తారు వాళ్ళిద్దరికీ వాళ్ళ ఒక ఒకసే అమ్మాయి ఉంది ఒకసేవ ఒకటికి అబ్బాయి ఉంది వాళ్ళిద్దరికి కలిపి పెళ్లి చేశారు మరి వాళ్ళకి ఏమైందో ఏమో తెలియదు వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు వచ్చినాయి విడిపోయినారు అమ్మాయి అబ్బాయి ఇద్దరు విడిపోయినారు తల్లిదండ్రులు ఇద్దరు తల్లిదండ్రులు సేవకులే విడిపోయినప్పుడు ఏం చేయాల వెళ్ళి సమాధాన పరచాల తల్లి అమ్మాయి తరపునైతే అమ్మాయిని మందలించాలా అబ్బాయి తరఫులు అయితే అబ్బాయి అబ్బాయి తల్లిదండ్రులు వెళ్ళి అబ్బాయిని మందలించి వాళ్ళ మధ్య సమస్య తెలుసుకొని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళని దద్దించి వాళ్ళని దండించి వాళ్ళని సమాధాన పరిచి చెయ్యాలి అలా చేయడం లేజు కోర్టు దగ్గరికి వెళ్తున్నారు లోకంలోని భ్రష్టులందరినీ తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టుకొని వాళ్ళ ముందు వ్యాజ్యం ఆడుకుంటా ఉన్నాడు వాళ్ళ ముందు తగదలు ఆడుకున్నారు ఇద్దరు సేవకులే మళ్ళీ ఆ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా సేవకుని పిల్లలే మళ్ళీ ఆ సేవకుడు ఏం పరిచయ చేస్తున్నాడు వాళ్ళ పరిచయలో వీళ్ళెందుకు ఇట్ట తయారయ్యారు మరి వీళ్ళకి సపోర్ట్ గా సేవకులు వెళ్తున్నారు వీళ్ళెందుకు వెళ్తున్నారు విడాకులు ఇప్పించడానికి వెళ్తున్నారు ఎంత భ్రష్టత్వం లోకంలో ఉందో చూడండి వాళ్ళు వాళ్ళు మా ఎందుకు ఇదంతా జరుగుతుందంటే తగ్గింపు లేకపోవడం ఈ పరిచర్య చేయడానికి సమాధాన పరిచర్య చేయడానికి ప్రభు ఈ లోకానికి తగ్గించుకొని వచ్చిండు తగ్గించుకోకపోతే ఆ పరిచర్యను చేయలేడు పరలోకంలో కూర్చొని ఆయన మీద ఉండలేడు కదా ఆయన తన తగ్గించుకొని లోకంలోనికి వచ్చిండు తగ్గించుకొని లోకంలో ప్రయాసపడ్డాడు ఆ తగ్గింపు గుణగణం ఈ రోజు ప్ర మనుషుల్లో కనపడడం లేదు ఆయన బిడ్డలమని చెప్పుకుంటూ ఆయన బిడ్డల మేము చెప్పుకుంటూ వాళ్ళలో కనిపించడం లేదు ఎంత దారుణం కాకపోతే ఇద్దరు సేవకుల పిల్లలు విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే గమనించండి ఎటువంటి సేవ ఈరోజు జరుగుతుంది వీళ్ళు వెళ్ళి సమాధాన పరమని చెప్తే నవ్వుకుంటారు కదా నవ్వుకోరా నవ్వుకుంటారు వీళ్ళు వెళ్ళి సువార్త చెప్తే నవ్వుకుంటారా లేదా నవ్వు ముందు ముందు చూసుకుపోయి అని లేదా అంటారు మళ్ళీ వాళ్ళతో చుట్టూ వెళ్ళిన కూడా గద్దించాలి కదా మీరు ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు సేవకులు మీరు ఏం మాదిరిగా ఉన్నారు ఈ రీతిలో మీరు పరలోకం పెట్టలేబోతారు ఏం పరిచయం చేస్తున్నారు మీరు మీకు సమాధానం తగ్గింపు మీరు ఏం సేవకులు ఒక మాట్లాడితే వాళ్ళు తలక కింద పెట్టుకోరా అట్లా లేదు వాళ్ళు ఆయనేమో నలుగురిని తెచ్చుకున్నాడు ఈయనేమో నలుగురిని తెచ్చుకున్నాడు వాళ్ళు వాళ్ళకి వాళ్ళ సపోర్టు వీళ్ళకి వీళ్ళ సపోర్టు కుదరకపోతే విడాకులు మళ్ళీ రెండో పెళ్లిళ్ళకు చూపులు ఎంత దరిద్రమైన పనులు జరుగుతున్నాయి సంఘంలో సేవకులు గద్దించే వాళ్ళు లేరు స్పష్టంగా చెప్పే వాళ్ళు లేరు కాబట్టి ఆ రీతిగా తయారైపోయింది సంఘం మరి మనం చూడండి యేసు ప్రభు లాగా మనం ఫలించాలి అభివృద్ధి పొందాలి విస్తరించాలంటే యేసు ప్రభులాగా జీవించాలి యేసు ఉంది తగ్గింపు ఆ తగ్గింపు ఉంటేనే సమాధాన తగ్గింపు లేకపోతే సమాధాన మన ప్రభు కూడా చెప్పిండు మత్తైసు వార్త ఐదో అధ్యాయంలో మీరు వచ్చి ఆ మత్తైసవార్త ఐదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై మన ప్రభు చెప్తాడు కావున నీవు బలిపీఠం వద్ద అర్పణను నీ మీద నీ సహోదరునికి వివేదమైన విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు నువ్వు అర్పణ అర్పించేది ప్రాముఖ్యం కాదు నువ్వు నాకు బలిచ్చేది ప్రాముఖ్యం కాదు నువ్వు ముందు వెళ్ళి సమాధాన తర్వాత వచ్చి నాకు అర్పించని చెప్పాడు నువ్వు తర్వాత నువ్వు సమాధాన వచ్చి నాకు ఎన్ని అర్పణలు అర్పించినా నేనైతే అన్యాయస్తున్నీ కాదు నిన్న ఖచ్చితంగా న్యాయం తీరుస్తాను నువ్వు న్యాయం దిరిస్తే నువ్వు చెరసాలలో ఉంటావు అదే చెప్తున్నాడు నీవు ప్రతివాదితో నీవు నువ్వు ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము లేని ఎడలో ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బంట్రోత్తికి అప్పగించును అంతటా నీవు చెరసాలలో వేయబడదువు అంటే నువ్వు తీర్పు తీర్చబడతావు సమాధాన పడకపోతే నువ్వు వచ్చి నాకు బట్లు బలు నాకు అన్ని ఇస్తున్నావు నేను కరెక్ట్గా ఉన్నాను అనుకుంటున్నావు కాదు కాదు నువ్వు వెళ్ళి ముందు నువ్వు సమాధాన పడి రా తర్వాతే నాకు బలు అర్పించు నాకు బలర్పించకపోయానని నేనేమనుకోను నువ్వు వెళ్ళి సమాధానపడు ఫస్ట్ ఎందుకు నువ్వు సమాధాన పడకుండా నా దగ్గరికి వస్తే వాడి నీ మీద నేరం మోపితే నీకు వాడికి మధ్య తీర్పు తీర్చాల్సి వస్తుంది మీరు నరకంలో పడాల్సి వస్తుంది అని చెప్పిండు ప్రభు కాబట్టి మీరు మీరే సమాధాన అప్పుడు నా దగ్గరికి రండి మీ మీద మీరు వ్యాజ్యాలు పెట్టుకోకండి మీ మీద ఒకరి నేరాలు మోపుకోకండి మీ నేరాలు మొప్పుకోండి సమాధానంగా నా దగ్గరికి వస్తే నేను మిమ్మల్ని ఇద్దరిని జోచుకొని సంతోషంగా ఉంటాను అని చెప్తున్నాడు ప్రభు ఏమవుతుంది చెప్పండి తగ్గించుకో సమాధాన పడాలంటే ఏం కావాలా తగ్గింపు కావాలా ప్రభు ఎందు ఎందుకు ఎట్లయినా సమాధాన పరిచయ పరిచయ చేసిండు తగ్గించుకున్నాడు తగ్గించుకున్నాడు కాబట్టి సమాధానం పడగలి నా తగ్గించుకోకపోతే వీళ్ళ కోసం నింబోయేదింది వీళ్ళ కోసం నేను తగ్గించుకునేది ఏంది వీళ్ళు నా మాట వినడం లేదు మొదటి నుంచి నాకు నాకు కోపం పుట్టిస్తున్నారు మొదటి నాకు రోషం పుట్టిస్తున్నారు మొదటి నేను చెప్పిన ఏ మాట వినడం లేదు చెడ స్వభావం కలిగిన వాళ్ళు దుష్టులు వీళ్ళు అని చెప్పి ప్రభు విడిచిపెట్టలేదు తగ్గించుకున్నాడు మనం ఇంకను నువ్వు పాపులు మై ఉండగానే క్రీస్తూ మన కొరకు చనిపోయాను తినమంతా నాకు లోబడిన ప్రజల వైపు నా చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు ప్రభు అటువంటి ప్రభు మనం కలిగున్నాం అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఆయన పరిచయ చేస్తూ మనం సమాధానపడాలంటే తగ్గింపు ఉండాలి మరి ఆ తగ్గింపు ఈరోజు మనుషుల్లో లేదు ఆ తగ్గింపు స్వభావం మనుషుల్లో కనపడడం లేదు ఏమవుతుంది చెప్పండి వీళ్ళు తగ్గించుకుంటే తగ్గించుకొని వెళ్ళి సమాధాన పడితే ఏమవుతుంది నీ స్ట్రేచర్ తగ్గుతుందా నీ ప్రిస్టేజ్ తగ్గుతుందా ఏం తగ్గుతుంది ఏమీ తగ్గదు ను తగ్గించుకుంటే ప్రభువు చెప్పిండి మత వార్త ఇరవై అధ్యాయం పన్నెండో అవసరంలో తను తాను తగ్గి హెచ్చించుకునే వాడు తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని చెప్పిండి ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడతారంట నువ్వు తగ్గించుకొని పోతే నీ స్ట్రేచర్ తగ్గుతుంది నీ విలువ తగ్గుతుంది నీ పరువు పోతుంది అని లోక సంబంధంగా ఆలోచిస్తాం కానీ ప్రభువు ప్రభుని బట్టి మనం వెళ్ళి తగ్గించుకుంటే మనం ఉన్నత స్థితికి వెళ్తాం అని ప్రభు దేవుడి వాక్యం చెప్తాం మన ప్రభు చెప్తున్నాడు ఈ మాటలు తృణీకరించుకున్నాం కాబట్టి అంతకంతకి మనం పడిపోతా ఉన్నాం అంతకంతకి రోజు తగ్గించబడతా ఉన్నాం కాబట్టి ప్రాముఖ్యంగా ప్రభు ఎందు మనం నిలుచున్నాము అంటే మనలో ఉండాల్సిన స్వభావము తగ్గింపు స్వభావం ఆ స్వభావం లేకపోతే మనకు సమాధానం ఉండదు సమాధానం లేకుండా పోయి మనం సమాధాన పడే పరిచర్య చేయలేం మనం ఫలం పొందలేం బహుగా ఫలం పొందలేం ప్రభువుకు మహిమను తీసుకొని రాలేము అదే ప్రభు అక్కడ చెప్తున్నాడు ప్రభు ఏ రీతిగా అయితే పరిచర్ చేసిందో ఆ మనం పరిచర్ చేయాలి ఒక సందర్భం చూస్తాం అపుస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై అపోలో అని ఒక యూదుడు ఎఫెస్నుకు వచ్చెను అతడు విద్వాంసుడును లేఖం ప్రవీణుడై ఉండెను అయన అపోలానే అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన అలెక్జేంద్రియ వాడు ఆయన యూద ఎఫ్ఎస్ఎన్ కు వచ్చాను అతడు విద్వాంసుడును లేఖం లే ప్రవీణుడై ఆయన విద్వాంసుడు అంటే ఒక రీతి మనం మన ఈలోకే వాచ్లో చెప్పాలంటే ఆయన పిహెచ్డీలు ఉన్నాయి ఆయన దగ్గర ఆయన పెద్దవాడు చాలా పెద్దవాడు విద్వాంసుడు ఆయన అంటే ధర్మశాస్త్రం మొత్తం దేవుని వాక్యం అంతా అవపోసణ అటువంటి వ్యక్తి ఎఫ్ఎస్ఎన్ వస్తే చూడండి పద్దెనిమిది అదే ఇరవై ఐదు అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ ఎందుకు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి ప్రెస్కిల్లయ్యూ ఆ ప్రెస్కిల్ల ఆకులయు అతను చేర్చుకొని దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విషద చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక విద్వాంసుడు దేవుని ఆత్మ ద్వారా తీవ్రపడి ఒక్క బాప్తిసం గురించే తెలిసాను యోహాన్ బాప్తిసం గురించే తెలుసు ఇంకేం తెలియదు కానీ విద్వాంసుడు నాకు ఎందుకు తెలీదు తెలియ తెలియకపోయినా కానీ వ్యక్తుల దగ్గరికి వచ్చాడు ఎవరి దగ్గరికి ప్రిస్కిల్లా అకుల వీళ్ళెవరు వీళ్ళు అదే పద్యం దే మొదట వచ్చినప్పుడు చూస్తే మనకు అర్థమవుతుంది వీళ్ళు డేరాలు గుట్టుకునే వాళ్ళు వీళ్ళు డేరాలు గుట్టుకునే వాళ్ళు అవతలన్న అప్పులు అనే వ్యక్తి విద్వాంసుడు చూడండి ఆత్మ ఎందుకు తీవ్రత తెలుసుకోవాలని చెప్పి తన స్థాయి చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడు ఆయన తగ్గించుకున్నాడు ఎందుకు సమాధాన పడే పరిచర్య చేయాలి నేనేంది నేను పిహెచ్డి హోల్డర్ని నేనేంది నేను విద్వాంసుని నేనేంది వీళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి అని అనుకోలేదు ఆయన నేనేంది వీళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి అని అనుకోలేదు ఆయన నేరాలు కుట్టుకునే వాళ్ళైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభువు మార్గం బట్టి మొత్తం నేర్చుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాను అంత తగ్గింపు కాబట్టే సమాధాన పడే పరిచర్ ఆయన తగ్గించుకోకపోతే ఆ ప్రచర్ ఆయన ఎందుకు ఆయన తగ్గించుకోగలిగిందంటే అతను దేవుని ఆత్మ అధిక ప్రేరేపిస్తా ఉంది దేవుని ఆత్మ కలిగిన వాళ్ళే తగ్గించుకోగలుగుతారు అలా ఆత్మ లేని వాళ్ళని కూడా తగ్గించుకోలేరు దేవుని ఆత్మ లేని వాడు ఎప్పటికీ కూడా తగ్గించుకోలేడు గర్వం చూపిస్తూ ఉంటాడు అహంకారం చూపిస్తూ ఉంటాడు హెచ్చింపు చూపిస్తూ ఉంటాడు దంభంగా మాట్లాడుతూ ఉంటాడు కానీ ఇక్కడ ఆ విషయం మనకు కనిపించదు ఎందుకంటే ఆ అపోలో తగ్గింపు స్వభావం కనపడతా తనకంటే తక్కువ స్థాయి వాళ్ళైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడు ఎందుకు ఆయన విద్వాంసు కావచ్చు ప్రభు మార్గం తెలిసిన వీళ్ళకి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఉపదేశం పొందాల్సిందే పోయాడు నేర్చుకున్నాడు తిరిగి మళ్ళీ వెళ్ళి గొప్ప పరిచర్య చేశాడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రభు పరిచర్ చేయడానికి మనకు కావాల్సింది ప్రాముఖ్యంగా తగ్గింపు గుణగణం సమాధాన పడే గుణగనం పరిచర్య చేయాలంటే మనకు సమాధానం ఉండాలి అది లేకుండా మనం పరిచర్ చేస్తే చాలా కామెడీ లోకానికి కాబట్టి మనం సమాధాన మనల్ని మనం తగ్గించుకోవాలా మనం వెళ్ళి మనల్ని మనం ఒకరినొకరు కలుసుకొని మాట్లాడుకోవాలి సమాధాన పడాలి ప్రభు పరిచయం విస్తరింపచేయాలి ఈ రోజు లోకంలో అది కనిపించడం లేదు లోకంలో సేవకుల మధ్యది కనిపించడం లేదు విశ్వాసుల మధ్య కనిపించడం లేదు సంఘంలో సంఘంలోనే ఉంటారు గ్రూపులు ఉంటాయి ఒకే సంఘంలో పాస్టర్లు ఉంటారు గ్రూపులు ఉంటాయి మళ్ళీ ఒకే సంఘం ఒకే డినామినేషన్ మళ్ళీ దాంట్లో గ్రూపులు సంఘంలో ఉంటారు చర్చే ఉంటది దాంట్లో వంద మంది ఉంటారు వంద మందికి నాలుగు గ్రూపులు ఎంతో లోకంలో ఈ రాజకీయ నాయకులు కూడా తెలియని పాలిటిక్స్ ప్ర దేవుని సగతులకు తెలుసు రాజకీయ నాయకులు తెలియని పాలిటిక్స్ అక్కడ ఉన్న చర్చిలో ఉన్న వాళ్ళకి తెలుసు ఎంత దరిద్రం అంటే కులాన్ని కూడా ఇప్పటికి కూడా చూస్తున్నారు మా కులస్తులైతే ఎక్కువ చూస్తాం మా కులస్తులు అవకాశం కూడా మా కులస్తులు కాకపోతే అవకాశం కూడా ఇవ్వం వాన్ని మేము తొక్కేస్తాం వాళ్ళు ఎక్కడికో మారుమూల ప్రాంతాల్లో దోసేస్తాం మా కులస్థుడు అయితే పెద్ద పెద్ద సంఘాలకు వెళ్లి పోస్టింగ్ ఇస్తాం ఎక్కువ మంది వచ్చేకాడ పోస్టింగ్ ఇస్తాం అన్ని ఫెసిలిటీస్ ఉన్నకాడ పోస్టింగ్ ఇస్తాం చిన్న కులస్థుడు తీసుకెళ్లి మారుమూల ప్రాంతంలో మారుమూల నలుగురు ఐదుగురుండే చోట అక్కడ పడేస్తాం ఆ రీతిగా రాజకీయాలు చేసుకొని నడిపిస్తున్నారు ఈ రోజు సంఘాలు అందుకే మనుషుల మధ్య చులకన అయిపోయినారు ఎంతో ప్రయాసపడుతున్నారు ఎంతో కష్టపడుతున్నారు కానీ ఫలం రావడం లేదు రోజు చూడండి పబ్లిక్ మీటింగ్స్ అన్ని చూడండి పెద్ద పెద్ద వాళ్ళు పెడతా ఉంటారు వెళ్ళి అక్కడికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా క్రైస్తవులు తప్ప అన్నులు ఎవ్వరూ రారు ఒకప్పుడు బహిరంగ సభలు పెడితే ఒకప్పుడు సువార్త సభలో పెడితే ఊళ్ళు ఊర్లు వాళ్ళంతటా వాళ్ళే వచ్చేవారు ఎందుకు అక్కడ అద్భుతాలు జరుగుతాయి అనేకమైన విషయాలు తెలిసేవి ఈరోజు అదేమీ లేదు వాళ్ళే వ్యాన్లు పెడుతున్నారు వాళ్ళే ట్రాక్టర్లు పెడుతున్నారు వాళ్ళే లారీలు పెడుతున్నారు ఎక్కించుకుంటున్నారు తీసుకొచ్చి అక్కడ పడేస్తున్నారు ఆ స్థానికంగా ఉండే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు ఆ పాస్టల్ వీళ్ళని ప్రోత్సహించుకొని తీసుకొని ఆ సంఘంలో నిలబెడుతున్నారు వచ్చి చూపించుకుంటున్నారు ఇంతమంది వచ్చారు దేవునికి మహిమకరంగా జరిగింది దేవునికి అద్భుతంగా జరిగిందని ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు వేలకు వేలు లక్షలు వచ్చారని చెప్పుకుంటున్నారు కానీ అందులో కొత్తగా వచ్చిన ఒక్కరు లేరు చాలా తక్కువ చూడండి ఎలా తయారైపోతున్నాం ఫలం లేదు ఎంత ఖర్చు పెడుతున్నాం ఎంత ఆలపడం ఫలం లేదు ఎందుకంటే సమాధానం కోల్పోయాం కాబట్టి లోకులు ఎదుటే అవిశ్వాసులు ఎదుటే వ్యాజ్యం ఆడుకుంటున్నాం కాబట్టి మనం ఎప్పుడో చులకనైపోయాం కాబట్టి ప్రభు యొక్క పరిచయం చేయాలంటే మనలో తగ్గింపు ఉండాలా మన సమాధాన పడాలా రెండవదిగా ప్రేమ ఉండాల ప్రేమ ఉంటే పౌలు చెప్పిండు నేను ముగిచ్చేస్తున్నాను ప్రేమ ఉంటే పౌలు చెప్పిండు పదమూడో అధ్యాయంలో నాలుగో వచనంలో ఘోరంకి రాసిన మొదటి పత్రిక పదమూడో అధ్యాయం నాలుగో వచనంలో ప్రేమ దీర్ఘకాలం సాగించును దయ చూపించను ప్రేమ మత్సర ప్రేమ డంబముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వ ప్రయోజనమును విచారించుకునదు త్వరగా కోపడదు అపకారమును మనసులో ఉంచుకొని ఉంచుకునదు ఎట్లా ప్రభు ఆ సమాధాన పరిచే పరిచయం చేసిండే ప్రేమతో చేసిండు ఆ ప్రేమ లేకపోతే ఆయన తగ్గించుకోలేడు మనల్ని ప్రేమించండు ఆయన తగ్గించుకున్నాడు ఆ పరిచర్య చేసిండు కాబట్టి ప్రేమ ఉండాలా ప్రేమ ఉంటే ఏముంటుందంట దీర్ఘకాలం సహిస్తుందంట రోజు సహించలేకపోతున్నారు మనుషులు చిన్న మాట అంటే తట్టుకోలేకపోతున్నారు చిన్న విషయం చెప్పి తట్టుకోలేకపోతున్నారు సంఘంలోంచి వెళ్ళిపోతున్నారు చీల్ చేస్తున్నారు దయ చూపించును ప్రేమ మత్సరపడదు రోజు చాలా మంది ఆ ఈ లోక సంఘంలో విడిపడానికి కారణం ఇదే అసూయ పడడం ఎందుకు మత్సరం వస్తుంది చెప్పండి ఎందుకు వస్తుంది మత్సరం లోకంలో ఒక హెచ్చింది మనం మన ఎదుట హెచ్చింపబడితే మనకంటే తక్కువ స్థాయి వాడు లేకపోతే మన మనతో పాటు వాడు హెచ్చింపబడి మన స్థాయి అక్కడే ఉంటే మనకు మత్తరం వస్తుంది అసూయ వస్తుంది ఎందుకు రావాలా అసూయ వాడిని హెచ్చించిండు అంటే వాణ్ణి గొప్ప చేసిండు ఇంకో ఎదుటి వాడిని గొప్ప చేసిండు అంటే ఎదుటి వాడిని ఉన్నత స్థితిని నిలబెట్టిండు అంటే మరి చూడండి ఎవరు నిలబెడతారు అది మనుషులు నిలబెడతారు మనుషులు నిలబెడితే ఎప్పుడొకప్పుడు పడిపోవాల్సిందే అందులో అనుమానమే లేదు ఏదో ఒకరోజు తొట్టి వెళుతాం మరి అతను దేవుడే హెచ్చిస్తున్నాడు ఎందుకు అతని సమయం వచ్చింది నిలబెడుతున్నాడు ఆయన హెచ్చిస్తున్నాడు రేపు నీ సమయం కూడా వస్తుంది కదా పేదలు చెప్పిండు కదా తగిన సమయం దాన్ని నిన్ను హెచ్చించేటట్లుగా ఆయన దీన మనస్సు ఆయన బలిష్టమైన చేతికి దీన మనసు కూడా ఉండమని చెప్పిండు తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడు ఎదుటి వాడు హెచ్చింపబడుతున్నాడంటే వాడికి తగిన సమయం వచ్చింది మరి మనకు అంటే మనకు సమయం రాలేదు మనం ఎదురు చూడాలి ఇంకా మనల్ని కూడా దేవుడు హెచ్చిస్తాడు మనం ఎందుకు వ్యసన వాళ్ళని హెచ్చించింది దేవుడే రేపు మనల్ని హెచ్చించేది కూడా దేవుడే దేవుడు హెచ్చిస్తే దేవు ఆయన మనం మచ్చరపడేది ఆ వ్యక్తి మీద కాదు దేవుడి మీద మచ్చరపడుతున్నాం దేవుని మీద మచ్చ వేస్తున్నాం ఎందుకు ఆ గుణగణాలు దేవుడు వద్దంటున్నాడంటే నువ్వు మచ్చరపడ్డావు అనుకో నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను నువ్వు నా మీదే నింద మోపుతున్నట్టు నువ్వు అసంతృప్తి చెందినవంటే నా మీదే నిందమోపినట్టు అని చెప్పి చెప్తున్నాడు తర్వాత డంభం దంభముగా ప్రవర్తించదు ఎందుకు డంభం ఉండాలా మనం ఏదైతే కలుగున్నామో ఏదైతే మనకు దేవుడు అనుగ్రహించదు దేవుడు లేకుండా మనకు అనుగ్రహింపబడవు కదా దేవుడు లేకపోతే మన చేతికి రావు ఏది కూడా రావు దేవుని కృప లేకపోతే మనం ఎంత ప్రయాసపడు ఎంత కష్టపడు ఏమి దొరకవు దేవుని కృప ఉంటేనే దొరుకుతాయి దేవుడు దయవుంటేనే దొరుకుతాయి దేవుడు కనికరం ఉంటేనే దొరుకుతాయి లేకపోతే దొరకవు మరి ఆయన కృప ద్వారా పొందుకుని మన గొప్పతనం వల్ల వచ్చినవి కావు కదా మనం ఎందుకు డమ్మంగా ప్రవర్తించాలి ఈ ప్రభు ద్వారా అనుగ్రహించబడ్డాయి ఆయన కావాలంటే తీసివేస్తాడు రెండు సెకండ్లలో కాబట్టి నేను ఎందుకు డమ్మంగా ప్రవర్తించాలి ఆయన ఇచ్చాడు ఒక పర్పస్ మీద ఇచ్చాడు ఒక ఉద్దేశ ప్రకారం ఇచ్చాడు ఉద్దేశాన్ని నెరవేర్చాలి కానీ నాకు ఇచ్చిండు కాదని నేను దమ్మంగా ప్రవర్తించకూడదు తగ్గించుకునే ఉండాల అదే చెప్తున్నాడు అది ఉప్పొంగదు అమర్యాదగా నడుచుకోదు ఎప్పుడైతే మత్సరాలు ఇవి వస్తాయో అమర్యాదగా మర్చుకుంటాం ఆ తర్వాత స్వప్రయోజనాన్ని విచారించుకు స్వార్థం వచ్చేస్తుంది కోపం వచ్చేస్తుంది ప్రతిదీ మనసులో పెట్టుకుని కుమ్మిలిపోతా ఇవేవి కూడా ప్రభు మన నుంచి కోరుకోవడం లేదు ఇవేవి కూడా మనల్ని ఉండకూడదు ప్రేమ ఉండాలా ప్రేమ ఉంటే ఇవన్నీ ఉండవు ప్రేమ ఉంటే మన సహోదరుడు మనకి మనం చేసినా మనం సహిస్తాం ప్రేమ ఉంటే మన యొక్క సహోదరుడు మనం మన పక్షాన్ని మనం భరిస్తాం ఈరోజు ఎందుకు విడిపోతున్నారు ఎందుకు సంఘంలో సమాధానాలు లేవంటే ఒక వ్యక్తి వచ్చి తిడతాడు తిట్టాడు లేదంటే ఏదన్నా అన్నాడు అనంటే చూడండి అతనిలోనే ఏదో లోపం ఉన్నట్టు అతను లోపం ఉంది ఇతడు ఏం చేయాలా అనిపించుకున్నవాడు ఆత్మీయుడు అన్నవాడు ఆత్మీయుడు కాదనుకోండి అనిపించుకున్నాడు ఆత్మీయుడు అయితే ఏం చేయాలా సహించాల సహించినప్పుడు అతని విధానం తేట తెల్లం అవుతుంది మళ్ళీ సమాధానం వస్తుంది ఆయన కూడా ఆయనేమో సహించ ఆయన ఆత్మీయుడు కాకుండా అన్నాడు ఈయనేమో ఆత్మీయుడు కాకుండా సహించలేకపోయి ఇద్దరు ఆత్మీయులు కాకుండా విడిపోతున్నారు అవి జరుగుతున్నాయి ఈ లోకంలో కాబట్టి మనం బహుగా ఫలించాలి అనంటే మనం బహుగా విస్తరించాలి అనంటే ప్రభు దగ్గర మనం పొందుకోవాలనంటే ఆయన మాదిరి మనం నడుచుకోవాలి ఆయన మాదిరిగా మనం ఉండాలి ఆయనను పోలి నడుచుకున్న బద్దులమై ఉన్నాము దీన్ని బట్టి ఆయన ఎందున్నామని మనం తెలుసుకొంటున్నామని యోహన్ భక్తుడు సెలవిచ్చిండు చెప్పిండు కాబట్టి ఆయనలాగా మనం నడుచుకున్న వారం అయితేనే ఆయన ఎందు మనం నిలుచున్న వారం అలా కాకుండా ఇక ఏమి చేసినా కానీ ప్రభు అంగీకరించండి ఎంత ఇది లేకుండా ఆయనలాగా మనం నడుచుకోకుండా ఆయన తగినట్లుగా మనం ఉండకుండా ఆయన గుణగణాలు మనం కలిగి ఉండకుండా మనం ఎంత ప్రయాసపడి ఆయన అంగీకరించాడు ఆయన రోసి వేస్తాడు లూన మీరు నాకు తెలీదు అన్నాడు కదా కాబట్టి ఆయన మనం ఆయన లాగా జీవించాలి ఆయనను పోలి జీవించాలనే కోరుకుంటున్నాడు కాబట్టి ఎందుకంటే అది ఉన్నతమైన పరిచర్య ప్రభు మనకు అనుగ్రహించింది సమాధాన పరిచయ పరిచర్య అది ప్ర ఎవరు చేశారు ఏసు ప్రభు చేశాడు కాబట్టి అదే పరిచయం ఈరోజు మనము చేస్తున్నాము కాబట్టి ఆయనలాగా ఉంటే ఆ పరిచయం మనం చేయలేము ఆయనలాగా ఉంటే ఆ పరిచయంకి క్రెడిబిలిటీ రాదు కాబట్టి ఆయనలాగా మనం ఉండాలా అప్పుడే మనం ఫలిస్తాము బహుగా ఫలిస్తాము మనం అడిగినవన్నీ పొందుకుంటాము ప్రభుకు అధికమైన తండ్రికి అధికమైన మహిమ వస్తుంది ఆయనకి శిష్యులంగా మనం కొనసాగుతాం ఆయనలాగా నడుచుకోకపోతే మన జీవితాలు ఫలించవన్నట్టు కాబట్టి ఈ సత్యాలన్నీ తెలుసుకున్న మనము తగ్గింపు కలిగి ఉండాలా సమాధానాన్ని కలిగి ఉండాలా ప్రేమ కలిగుండాలా ప్రభువుని లోకానికి చూపించే వారంగా ఉండాలా అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి లాగాను ప్రార్థన చేసుకుందాం దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక ప్రభా పరిశుద్ధులమైన తండ్రి ప్రేమ కనికరం కలిగిన దేవా కృప కలిగిన మా ప్రభావ నీకు ఎంతగానో స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ ఇంతవరకు తండ్రి మీ వాక్యం ద్వారా మాతో స్తోత్రములు అది నుంచి ప్రభావ మీరు మమ్మల్ని ఫలించమనే కోరుకుంటున్నారు అభివృద్ధి పొందాలనే కోరుకుంటున్నారు ప్రభా విస్తరించాలని కోరుకుంటూ అది అవవాదములు తదే చెప్పారు తర్వాత నోవాహు తదే చెప్పారు అబ్రహాం అదే చెప్పారు ఇసాకు తదే చెప్పారు యాకూబ్తో కూడా మీరు అదే చెప్పారు ఈ బిడ్డలందరూ కూడా ప్రభా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలని మీరు కోరుకుంటున్నారు కానీ దానికి ఒక కండిషన్ బెటర్ ప్రభావ మీ ఎందు నిలిచి ఉండాలి అనే విషయాన్ని తెలియజేశారు నా ప్రభావ మీ ఎందు నిలిచి ఉండడం అంటే నీలాగా నడుచుకోవడం అని యువహన్ భక్తుడు సెలవిస్తున్నాడు ప్రార్థించడం కాదు నా తండ్రి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు చేయడం కాదు ప్రభావ నీలాగా నడుచుకోవడం అని వాకిం సెలవిస్తుంది ప్రభావ కాబట్టి తను నీలాగా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించండి తగ్గింపు స్వభావాన్ని మాకు దయచేయండి సమాధాన పడే గుణాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి నాయనా ప్రభావ ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఆటంకాలు ఉన్నా తండ్రి నాన్న ప్రభావ తుట్టండా తగ్గిపోకుండా మిమ్మల్ని పోలి మేము జీవించలాగానే మీరే సహాయపడమని ప్రార్థిస్తుంది తండ్రి నాన్న ఫలించాలి అభివృద్ధి పొందాలని విస్తరించాలి నాడు ప్రభా ఆ పోస్తులు ప్రభావ వాళ్ళ ఫలించారు అభివృద్ధి పొందారు విస్తరించారు ప్రభావ కాబట్టి నేడు ప్రపంచమంతటా క్రైస్తవ్యం ఉంది అంటే దానికి కారణం నా తండ్రి వాళ్ళు మిమ్మల్ని చూపించారు వాళ్ళు మీ అందరు నిలుచున్నారు ప్రభు వాళ్ళు మీలాగా పోలి నడుచుకున్నారు వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ జీవితాలన్నింటి త్యాగం చేసుకుని తమ తాము తగ్గించుకొని ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ప్రభు మిమ్మల్ని ఎరిగని ప్రాంతాలలో వాళ్ళు తిరిగి నైనా గొప్ప పరిచర్ చేశారు నేను మి ప్రేమను వాళ్ళు నా తండ్రి సకల జనులకు చూపించారు ప్రభు కానీ ఈ రోజు నా తండ్రి మీ యొక్క ప్రేమను మీ యొక్క స్వభావాన్ని తండ్రి నన్ను యొక్క గుణగణాన్ని లోకానికి నేను తండ్రి నైనా సమాధానపడమని చెప్తూ మహిమే సమాధానం లేకుండా ఉంటా ఉన్నాం తగ్గింపు లేకుండా ఉంటా ఉన్నాం తండ్రి మమ్మల్ని క్షమించండి మరణించండి సర్వసత్యంగా మమ్మల్ని నడిపించండి నా ప్రభావ మమ్మల్ని తగ్గించుకునే కృపడి మీ ఆత్మతో నింపండి నా ప్రభావ మీకు మహిమకరంగా మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా వాళ్ళు ఉన్న లోటుపాట్లన్నిటిని కూడా ప్రభావ మీరు క్షమించండి నా ప్రభావ మీరు ఆకటి వచ్చేంత వరకు నాయన మీ అందరూ నిలిచుండి ఫలించి ప్రభా మీకు మహిమ తెచ్చే వరంగ ఉంటే కూడా చూపించమని తండ్రి నాయన ప్రభావ ఇంతవరకు నాయన మీరు మాకు తోడుగున్నందుకే వందనాలు చెప్పిస్తున్నాను ప్రభావ కేబీపీ ఉన్న ప్రతి ప్రదర్శన సిస్టర్స్ ను జ్ఞాపకం చేసుకోనండి మరి కుటుంబంలో సమాధానం దయచేయండి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి మీ యొక్క పిలుపును ప్రభు వారి పట్ల నిశ్చయం చేసి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరెవరి గురించి నేను మేము మా ప్రియులందరినీ బట్టి మీ పాదాలు చెంచమర పెడుతున్నాం వారిని మీరు స్వస్థపరచండి అనారోగ్యాలు గుండా క్యాన్సర్లు గుండా నా తండ్రి తండ్రి కాలు ఫ్రాక్చర్లు ప్రభు వెళ్తున్న ప్రతి బిడల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి స్వస్థపరచండి నా తండ్రి వారి కుటుంబంలో సమాధానం దయచేయండి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించండి కావాల్సిన ప్రతి అవసర మీ మామూలు భయంకరంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దాక్షులు బిళ్ళకి రాక్షణనుగ్రహ్రహించండి ప్రభావ సర్వసత్యంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నేను ఇంతవరకు నేను చేసిన ప్రతి మేలుకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ నిన్న వాక్యాన్ని ప్రభావ మీరు నీరు తట్టి ఫలింప చేయండి మా హృదయాల్లో భద్రపరచుకుని వాక్యాన్ని సర్గం చేయించుకు మాకు అనుగ్రహించమా పరిశుద్ధ నామంలో ప్రార్థించి వెడుకుంటున్నాం తండ్రి ఆశీర్వాదేమండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు మనందరికీ లోకంలో సకల పరిచిలు సదాకాలంతో నడిపించిన కాదు